కీర్తన సంఖ్య మూడు వందల తొంభై తొమ్మిది అల్లనాడేయిదరగమైతి గాని ఇల్లిదే దేవుని సుండి చేరువవో మోక్షము శ్రీహరి భక్తికిని ధారుణి కర్మమునకేదవుగాని ఈ రీతినింద్రియముల నించుకంతే దాటిన దూరముగాదు జ్ఞానపుతో వవున్నదిసు ధరేతిది వైకుంఠమత నిదాస్యమునకు పరధర్మముల కగపడదు కాని అరుదైనయా సలాయము ఒడిచితేనే అరసియాకంతగుండానందవత్తు చుండీ తలపులోదక్కి ముక్తి తగు శరణాగతికి సిలుగు పుణ్యములకు చిక్కదు కాని తెలిసి శ్రీవేంకటేశు తిరుమంత్రము నాలికె పలకినాడనే దివ్య పదమబ్బుజుండి